కీర్తన నెంబరు యాఫై తానే వారేడతను వేడ మరి తక్కిక్కిన మానలేననుచు తరితి పునేసే మనసేడనుండును తానే వారేడతనువేడ మరి తక్కిక్కినవ ఎల్లనే మానలేననుచు తరితీపుని మనసేడనుండును కందువ మాణిపై నోరూరించటి కాయలు పండ్లు పక్వము దప్పిన అందముగ మును కోరినట్టి వారి ఆశలు ఎందుండునో పొందున వలచి పులకించినట్టి పురుషులు చతులట్టే ముదిసితే ముందర వెనక నెరుగనీయని మోహమెందుండునో కొత్త మెరుగుల చేత భ్రమయించే కోకలు చివిరి పాతగలిగితే బత్తితో గావలెనని కొన్నవారి భ్రమరు ఎందుండును రిత్తవ్వన కుప్పోళ్ల దిద్ది రితిగా నుండటి సింగారంబు పత్తివలెనై బట్టగట్ట తన భావం తావితో బుగులు పూవులు దాప అవి ఏ వాడిన పిమ్మట భావించిచూచితే అందలి తొల్లటి పస ఎందుండు శ్రీ వెంకటనాథుడిట్టి ఎలగాక చెల్లబో తాతుల్లి భోగించిన వెల్లా వేవేగ మరునాడవి చూడ ఏ విధమైయుండునో